गणपति हवामे कवि कवीनाश्रवस्त ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्प आनोतिदनम श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यतापरंपरा అగ్నిర్ ప్రయాతా అగ్నిర్జ్యోతిర ఉత్తరాయణం త్ర ప్రయా అంటే సగుణబ్రహ్మోపాసలైన జనులు నిర్గుణ పరబ్రహ్మ విషయంలో ఉపాసనేమీ ఉండదు ఎందుకంటే గుణం ఎప్పుడైతే లేదో అప్పుడు జీవుడు ఈశ్వరుడు అనే భేదం ఉండదు జీవుడు ఈశ్వరుడు అనే భేదము గుణాన్ని గొప్ప వస్తుంది సగుణ సృష్టికర్త అన్నారు అనుకోండి సృష్టిని చేసినవాడు సృష్టిలో జీవుడు కూడా ఉంటాడు కాబట్టి సృష్టికర్త దేవుడైతే జీవుడు సృష్టిలో భాగమై ఉంటాడు సృష్టిలో భాగం కాకుండా సృష్టిలో భాగమైన జీవుడు లేకుండా సృష్టి అనేది ఉండదు సృష్టి అనేది లేకపోతే సృష్టికర్త అనే గుణం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి సృష్టికర్త దేవుడు అని మీరు ఎప్పుడైతే అన్నారో వెంటనే జీవుడు అనేవాడు సపరేట్గా ఉంటాడు అప్పుడు జీవుడు సృజ్యమానుడు అవుతాడు సృష్టింపబడేవాడు అవుతాడు సృష్టించేవాడు ఈశ్వరుడు అవుతాడు అప్పుడు సగుణోపాసన జరుగుతుంది నిర్గుణ అంటే అహం బ్రహ్మాస్మి ఇంకా బ్రహ్మయన్ను జగత్తు అహము కూడా విలీనమైపోయి కేవల బ్రహ్మ ఉంటుంది మిగిలి ఉంటుంది కాబట్టి నిర్గుణ పర బ్రహ్మ అంటే జ్ఞానము సగుణ బ్రహ్మ అంటే ఉపాసన రెండింటికి కూడా వేద అనే ధాతూనే వాడతారు వేదము అనే పేరు కూడా అక్కడి నుంచే వచ్చింది వేదంలో జీవుడైతే సగుణ బ్రహ్మోపాసన జ్ఞాని అయితే నిర్గుణ పరబ్రహ్మతోడే ఐక్యము రెండు కూడా బోధింపబడతాయి కాబట్టి దానికి వేదము అనే పేరు వచ్చింది కర్మ కూడా ప్రాసంగికంగా కర్మకు కూడా ప్రవేశం ఉంటుంది ఆ విధంగా మంచిది సో బ్రహ్మవిధో జనా సగుణ బ్రహ్మోపాసకులైన జనులు జీవించున్నంతకాలము భేదబుద్ధితో సగుణ బ్రహ్మను ఏదో ఒక నామంతో రూపంతో మీరు ఉపాసన చేస్తే ఆ భేద బుద్ధిని అలాగే అట్టపెట్టుకుంటే చేసి ఉపాసన ఎంత గొప్పదైనా మోక్షం మాత్రం రాదు పుణ్యలోకం ఖాయంగా వస్తుంది చేసి ఉపాసన సరైనది అయితే పుణ్యలోకం లభిస్తుంది ఆ పుణ్యలోక ప్రాప్తి ఉపాయం మార్గం చెప్తున్నారు ఎందుకంటే పుణ్యలోకానికి వెళ్ళే మార్గం ఇలాగా మొట్టమొదట ఈ ఈ ఉపాసకం యొక్క శరీరము అగ్ని ఎందుకు ప్రవేశిస్తుంది సూక్ష్మశరీరం స్థూల దేహాన్ని అగ్నిలో ప్రవేశపెడతారు సూక్ష్మశరీరం కూడా అగ్నిలో ప్రవేశిస్తుంది ఆ అగ్ని నుండి జ్వాలయలోకి వస్తుంది అగ్ని జ్యోతి ఆ జ్యోతి నుండి పొగలు అభిమాని దేవత అహరభిమాని దేవత దానికి అహహ అని సూచనగా ఒక పదం పొగలు అభిమాని దేవత విథౌటు సపోజ్ ఆయన రాత్రి పోయాడు అనుకోండి మరి ఎలాగా పొగలు లేదు కదా చుట్టుముట్టు అంటే ఈ జ్యోతి దేవత ఉన్నది కదా అగ్నిదేవత జ్యోతి దేవత పొగలు వచ్చే వరకు ఆగి ఉండి ఆ పొగలు రాగానే ఈ ఉపాసకుని యొక్క సూక్ష్మ శరీరాన్ని పొగలు అభిమాని దేవతకి అప్పచెప్తుంది ఆ తర్వాత శుక్లపక్ష దేవత శుక్లహ మన సపోజ్ అది కృష్ణపక్షం అనుకోండి అప్పుడు ఎలాగా అంటే పొగలు అభిమాని దేవత శుక్లపక్షం వచ్చిదాకా అవి అప్పుడు శుక్లపక్ష దేవతకి అప్పచెప్తుంది అక్కడి నుంచి ఉత్తరాయణ దేవత సో కాలము కాదు కాలాభిమాని దేవత కాలం అంటే ఎలాగో తెలుసిన పొగలే మరణించాలి శుక్లపక్షంలోనే మరణించాలి ఉత్తరాయణంలోనే మరణించాలి ఉత్తరాయణంలో మరణిస్తే చాలా శుక్లపక్షంలో మరణించాలి ఉత్తరాయణంలో సగం శుక్లపక్షం ఉంటుంది సగం కృష్ణపక్షం ఉంటుంది శుక్లపక్షంలో మరణిస్తే చాలా అది పొగలు మరణించాలి ఎందుకంటే శుక్లపక్షంలో కూడా సగం పొగలు ఉంటుంది సగం రాత్రి కాబట్టి కాలం ముఖ్యం కాదు కాలాభిమాని దేవత ఆ విధంగా చేసుకోవాలి అప్పుడు ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ దేవత ద్వారా పరబ్రహ్మ పరబ్రహ్మ కాదు అదే హిరణ్య గర్భలోకాన్ని పొంది అక్కడ హిరణ్య యొక్క సన్నిధిలో కల్పాంతము వరకు సుఖంగా జీవించి కల్పాంతమైపోయిన వెంటనే మళ్ళీ వాపస్ మళ్ళీ జన్మ అపునరావృత్తి అంటే ఈ కల్పములో తిరిగి రారు అని అర్థం ఇదంతా నేను చెప్పాను అయినా మీ కూరికే మళ్ళీ సంగ్రహంగా ఓసారి గుర్తు చేస్తాడు మరి మోక్షం మాట ఏమిటి అంటే ఒకవేళ ఆ బ్రహ్మలోకంలో ఉండగా హిరణ్య గర్భుణ్ణి ప్రార్థించి అయ్యా మాకు ఆత్మతత్వాన్ని బోధించండి అని అడిగితే ఆయన బోధిస్తే ఆయన కూడా తత్వమశీ అనే బోధిస్తాడు అది అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే ఆ హిరణ్య నుంచి కూడా మోక్షాన్ని పొందవచ్చు మోక్షం పొందాలంటే ఎక్కడి నుంచైనా పొందవచ్చు ఇక్కడి నుంచైనా పొందవచ్చు హిరణ్య గర్భలో అక్కడి నుంచైనా పొందవచ్చు అక్కడికి వెళ్ళి ఇంక మళ్ళీ పొందడం ఇక్కడే పొందేస్తాం మేము అనుకుంటే కూడా మీరు యు ఆర్ వెల్కమ్ సో అది ఉత్తరాయణ మార్గం అయితే ఆ మాటమే అక్కడ భాష్యకారులు చెప్పారు క్రమేణతో గచ్చంతి బ్రహ్మవిదో జనా అని భాష్యకారులు ఆఖరి వాక్యం ఇది క్రమముక్తి అంటారు దీన్ని ఇది సద్యోముక్తి కాదు సద్య అంటే ఇమీడియట్ ముక్తి ఇది సద్యోముక్తి కాదు క్రమముక్తి ఇప్పుడు ఈ బ్యా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఐదు రోజులు రోజుకు రెండు ట్యాబ్లెట్లు చొప్పున ఐదు రోజులు కోర్స్ పది పది ట్యాబ్లెట్లు ఐదు రోజులు వేసుకోవాలి అన్నీ ఒకసారి మింగి కూర్చుంటే పోతుంది అలాగా ఐదు రోజులు వేసుకోవాలి ఒకటి సాయంకాలం ఒకటి ఈ మధ్యన అమెరికాలో ఏం చేశారంటే సింగిల్ డోస్ టాబ్లెట్ ఒకటి పట్టుకొచ్చారు అది ఒక్కసారి వేసుకోవడం అంతే రోగం తగ్గేప్పుడు తగ్గుతున్న రెండు రోజులకో మూడు రోజులకో తగ్గుతుంది ఇప్పుడు ఈ టాబ్లెట్లు వేసుకున్నా రెండు రోజులు మూడు రోజులకే తగ్గుతుంది ఆ సింగిల్ టాబ్లెట్లు వేసుకున్నా అంతే అవుతుంది రోగం తగ్గడం పరిస్థితి సమానమే కానీ సింగిల్ ట్యాబ్లెట్ చాలా సౌకర్యం అయిపోయింది చూడండి రోజు పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి అలా ఐదు రోజులు ఎక్కడ ఒకే ట్యాబ్లెట్ వేసేసుకోవడం వెంటనే వేసేసుకుని దాంతోపాటుగా ఒక విటమిన్ కూడా ఒక నింగేస్తే మల్టాయి విటమిన్ టాబ్లెట్ అయిపోయింది ఇంక టాబ్లెట్ వేసుకోకర్లేదు పడుకునుంటే రోగం తగ్గిపోతుంది సో సంథింగ్ లైక్ దాట్ సద్యోముక్తి అంటే ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఇప్పుడే జీవన్ముక్తులైపోవడం లాంటిది అలా కాకుండా ఇప్పుడు భేద బుద్ధితో ఈశ్వరుణ్ణి ఉపాసన చేయటం సగుణ బ్రహ్మను ఉపాసన చేయటం ఆ ఉపాసనని శ్రద్ధగా చేయటం చేసి దేహత్యాగం చేయటం ఆ తర్వాత ఈ మార్గం బడే హిరణ్య గర్భలోకానికి వెళ్ళడం అక్కడ హిరణ్య సన్నిధిలో భోగాలను అనుభవించటం ఆ తర్వాత హిరణ్య ఆశ్రయించి మళ్ళీ తత్వము ఉపదేశాన్ని పొంది అప్పుడు జ్ఞానాన్ని పొంది మోక్షమును పొందుక ఏది ఏది మంచి అంటే అది ఆ వ్యక్తి యొక్క సందర్భాన్ని బుట్టి ఉంటుంది కొంతమందికి ఈ సింగిల్ డోస్ యాంటీబయాటిక్ లాగా ఈ సద్యోముక్తే మాకు కావాలి మాకింకేంత దూరం అక్కర్లేదు అని కొంతమంది అనుకుంటారు మరి కొంతమందికి నామరూప బుద్ధి దృఢంగా ఉంటుంది వాళ్ళకి ఏమిటంటే మోక్షం వచ్చేసి బ్రహ్మలో కలిసిపోతే ఇంకేమీ ఉండదు శోభే ఉండదు బ్రహ్మలో కలవడానికి కంగారే ఉంది ఈ లోపల ఒకసారి కొంత పుణ్యాలోకాలు భోగాల్ని కూడా మనం అనుభవిద్దాము అని అనుకున్నవాళ్ళు భేద బుద్ధితో సగుణ బ్రహ్మోపాసనని చేసుకుంటారు ఇదంతా కూడా ఒక రకంగా పురాణ దృష్టికోణం దీంట్లోనే ఒక ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని కూడా మనం దర్శించవచ్చు ఎలాగంటే అగ్నిహీ అంటే వాక్కు అధ్యాత్మంలో ఇప్పుడు మీకు అధిభూతంలోనూ అధి దైవంలోనూ వర్ణనని చెప్పారు దేవతలు ఆ లోకాలకు వెళ్ళటము అంటే అధిభూతము అధిదైవము ఇప్పుడు అధ్యాత్మంలో కూడా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎలాగంటే అగ్ని అధ్యాత్మంలో అగ్ని అధ్యాత్మము అంటే తాను అని అర్థం అధ్యాత్మంలో అగ్ని ఏమిటి వాయింద్రియము వాక్కు నాకు అగ్ని అధిష్ఠాన దేవత మీరు ఈ వాక్యం విన్నారా అగ్నిర్మే వాచిశ్రిత ఎప్పుడైనా విన్నారా అనమాట అగ్ని నా వాక్కునందు ప్రతిష్ఠితమై ఉన్నది కాబట్టి వాక్కు ఏమిటి వాక్కు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామను స్మరన్ అని ఉంది కదా వ్యాహరన్ ఉచ్చరించుచున్నవాడు ఏమి ఓ అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరించువాడు ఉచ్చారణ అంటే వాక్కు ఒక ఇంద్రియ శక్తి దానికి దేవత అగ్ని కాబట్టి అగ్ని అనే పదము ంద్రియ దేవత ద్వారా వాక్కును వాక్కుచేత ఉచ్చరింపబడే ఓంకార జపమును సూచించును అగ్ని ఇక జ్యోతి జ్యోతి అంటే వెలుగు వెలుగు అంటే తెలివి మామను స్మరణ్ అని వచ్చింది కదా నోటితో ఓంకారాన్ని ఉచ్చరిస్తారు అంతేకాకుండగా ఈశ్వరుణ్ణి స్మరిస్తారు ఈశ్వరుణ్ణి ధ్యానించుట సగుణ రూప ధ్యానము కాబట్టి జ్యోతిషి అంటే ఈశ్వరుణ్ణి ధ్యానించుట అలా చేస్తే ఉంటుంది అహహా పొగలు పొగలు అంటే ఆకాశము ప్రకాశముతో నిండిన ఆకాశము ఎలా అయితే నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే తన హృదయంలో కూడా అహం సకల వాసనలు తొలగిపోయి అహంకారము కూడా లేకుండా శుద్ధమైన ఆకాశము వంటి ఏ తెలివి గలదో ఆ తెలివియే అహహ అగ్నిర్జ్యోతిరహహ ఇక శుక్లహ శుక్ల అంటే ఆ తెలివి రూపంగా తాను నిలిచి ఉన్నప్పుడు శుక్ల అంటే జ్ఞానము ఉదయిస్తుంది జ్ఞానోదయం కలిగి శుక్ల శబ్దం జ్ఞానానికి చిహ్నము ఇప్పుడు అజ్ఞానానికి చిహ్నం ఏమిటి చీకటి జ్ఞానానికి చిహ్నము శుక్ల శుక్ల శబ్దాన్ని వాడారు కాబట్టి ఆత్మజ్ఞానము షణ్మాస ఉత్తరాయణము షణ్మాస అంటే ఆరు మాసములు ఈ ఆరు మాసములు అంటే సంవత్సరంలో ఆరు మాసములు అంటే జీవితంలో సగ కాలము సగము కాలము అంటే జాగ్రత్త అవస్థ అని అర్థం ఆ జాగ్రత్త అవస్థ ఎందు వీడు ఆత్మనిష్ఠుడై ఉండుట అలా చేసినట్లయితే ఉత్తరాయణం ఉత్తరము అంటే పరమాత్మకు ఉత్తరా అని పేరు ఊతు అని పరమాత్మ యొక్క నామము ఉత్తన్న ఉత్తరాన్న ఒకటే వీడు వెళ్ళి పరమాత్మ ఎందు విలీనమవుతాడు బ్రహ్మ విదో జనా బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి పరబ్రహ్మను తెలుసుకున్నవాడు ఆత్మరూపంగా తెలుసుకున్నవాడు తాను స్వయంగా పరబ్రహ్మయ్య ఉంటాడు అని ఇక్కడ జీవన్ముక్తుని యొక్క అధ్యాత్మస్థితికి కూడా ఈ శ్లోకము అర్థము పట్టుతున్నది అని ఒక ఇంకొక విధంగా కూడా చూడొచ్చే శ్లోకా ఎలాగంటే ఇప్పుడు మీరు భగవద్గీతను చదువుతున్నారనుకోండి వెలుతురులో చదువుతారు అదిగో ఆ వెలుతురు రాత్రి పూట చదివినట్లయితే దీపం పెట్టుకుని భగవద్గీతను చదువుతారు ఆ వెలుతురు భగవద్గీతను అధ్యయనం చేయటానికి ఉపయోగించే వెలుతురు ఏదైతే గలదో అది అగ్ని ఇక జ్యోతి అంటే ఆ వెలుతురులో మీరు భగవద్గీతని ఉపనిషత్తుని ఎప్పుడైతే అధ్యయనం చేస్తారో మీ హృదయంలో బుద్ధి ఎందు ఆ శాస్త్రజ్ఞానము ప్రకాశిస్తుంది అది జ్యోతి అంతర్జ్యోతి అప్పుడు శుక్ల అంటే మీ మనస్సు పవిత్రమైనటువంటి సత్వగుణముతో నిండి చక్కగా పవిత్రమైన సంకల్పములను కలిగి ఉంటుంది రజోగుణ వాసనలు తమోగుణవాసనలు ఉండవు అటువంటి మనస్సుని శుక్ల అంటారు కాబట్టి శుక్ల షణ్మాసాహ అంటే జాగ్రత్త అవస్థ ఎందుకంటే సంవత్సరంలో మీరు ఎంతకాలం తెలివిగా ఉంటారు ఆరుమాసాలు తెలివిగా ఉంటారు మిగతానుమాసాలు నిద్రపోతూ ఉంటారు కాబట్టి షణ్మాసాహ అన్నది జాగ్రత్త అవస్థ ఇక ఉత్తరాయణము అంటే అసంగ ఆత్మయే ఉత్తరాయణము ఎలా అయితే మేఘములు లేని ఆకాశము స్వచ్ఛంగా ఉంటుందో ప్రకాశంతో నుండి ఉంటుందో అదేవిధంగా అసంగ ఆత్మ అసంగ ఆత్మ అంటే అహంకారము మమకారము అనే మేఘములు లేని ఆత్మచైతన్యము ఆ తెలివి ఆ అసంగ ఆత్మయే ఉత్తరాయణము అని జ్ఞాననిష్ఠుని యొక్క ఆత్మజ్ఞాననిష్ఠుని యొక్క ఆ ఆత్మ నిష్ట దానికి కూడా ఈ శ్లోకము అర్థము పట్టుతున్నది అక్కడితోటి ఆ శ్లోకాన్ని మనం సమగ్రంగా పూర్తి చేస్తాం తరువాత ధూమో రాత్రిస్తాష్ణమాసదక్షిణాయనం తప్ప చాంద్రమం జ్యోతి యోగి ప్రాప్య నివర్త యోగి అంటే కర్మీ అని అర్థం యోగము అంటే కర్మ కాబట్టి యోగి అంటే కర్మలను చేయువాడు అంటే కర్మలే చేస్తాడు ఉపాసన ఏమీ ఉండదు కొంతమంది కర్మలను చేసే వాళ్ళకి జ్ఞానమన్నా ఉపాసనన్నా ఇష్టంగా ఉండదు ఏదైనా చేయమంటే ఉత్సాహం చూపిస్తారు తప్ప తెలుసుకో అంటే చాలా ఇబ్బంది పడిపోతారు అంతేకాకుండా కొంత వ్యతిరేక భావాన్ని కూడా కలిగి ఉంటారు కర్మనిష్ఠుడు జ్ఞానమునందు ఒకంత వైమనస్యాన్ని కలిగి ఉంటాడు ఏదో ఏం జ్ఞానం అండి పొద్దున్నీ సాయంకాలం కాల పుస్తకాలు చూస్తూ కూర్చుంటారు ఎప్పుడైనా ఓపెసం కర్మ చేశారా వీళ్ళు ఎప్పుడైనా అని అంటారు కూడా ఇప్పుడు మనం అంటున్నాం కదండి ఏం చేస్తారండి కర్మలు ఏవేవో కోరికలో ఆ కోరికలు తీరడానికి కర్మలు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవద్దా అని మనం అంటాం కదా ఏం వాళ్ళు మాత్రం దక్కు తిన్నారా వాళ్ళు ఏమంటారు అంటే ఏం తెలుసుకుంటావు స్వరూపం నుంచి సాయంకాలం దాకా అత్తమి ఈ అత్త మీద నుంచి అత్త మీద దాకా చదివేస్తే ఏమైనట్టు ఏదైనా మడిగొట్ట కట్టుకునే అగ్నిహోత్రం పెట్టే అక్కడ ఓ రెండు చుక్కలు నేత్ర చుక్కలు అగ్నిలో విధిపితే ఏమైనా ఉంది కానీ అవేమి లేకుండా పుస్తకాలు వదిలిస్తే ఏముంది అని అంటారు ఆ కర్మనిష్ఠునకు జ్ఞానము అంటే ఒక ఇంత వైమనస్యం ఉంటుంది అటువంటి వాళ్ళని యోగి అని అంటారు యోగము అంటే కర్మ యోగి చూడండి మనిషి సారము ఏమి మనిషి సారము ఏమి అని ప్రశ్న అంటే కర్మయా జ్ఞానమా కర్మ ఉంటుంది జ్ఞానము ఉంటుంది రెండు ఉంటాయి మనిషి జీవితంలో కర్మ ఉంటుంది జ్ఞానము ఉంటుంది ఎందువల్ల కర్మేంద్రియాలు ఉన్నాయి కాబట్టి కర్మ చేస్తాము జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి జ్ఞానము పొందుతూ ఉంటాం ఇప్పుడు ఇంటికి ఎలక్ట్రిసిటీ పెట్టించుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది దీపం వెలుగుతుంది రెండు పనులు అవుతాయి దీపం వెలిగితే వెలుగు వస్తుంది ఫ్యాన్ తిరిగితే క్రియ గాలి వస్తుంది రెండు కావాలి ఎలక్ట్రిసిటీ నుంచి రెండు వస్తాయి అలాగే దేహంలో ప్రాణం అంటూ ఉంటే కర్మలు అవుతాయి జ్ఞానము కలుగుతుంది మంచిది కానీ మనిషి సారమేమిటి కర్మయ్య జ్ఞానమా అని ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీకు ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి గుర్రము బర్రె రెండు ఉన్నాయి అవండి ఇప్పుడు గడ్డి మేయుట పరిగెత్తుట అనే రెండు చెప్పి గుర్రము యొక్క సారమేమి గడ్డి మేయుటయా పరిగెత్తుటయా అని అడిగామనుకోండి మీరేం చెప్తారు పరిగెత్తుట అని చెప్తారు బర్రె యొక్క సారమేమి గడ్డి మేయుటయా పరిగెత్తుటయా అంటే ఏం చెప్తారు గడ్డి మేయుట అని చెప్తారు అప్పుడప్పుడు బర్రె కూడా పరిగెడుతుంది వెనకాల నుంచి కర్ర గుర్రం కూడా గడ్డి మేస్తుంది కాబట్టి సారం అని చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకుని చెప్పాలి ఎంత బాగా చెప్పారు చూడండి గుర్రానికి బర్రెకి కూడా చాలా కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మనిషి యొక్క సారమేమి కర్మయా జ్ఞానమా చెప్పండి జ్ఞాన కర్మ ఉంటుందండి కర్మ ఉండదని కానీ జ్ఞానము మనిషి యొక్క సారము ఎద్దుందనుకోండి ఎద్దు కూడా అన్నీ తెలుస్తాయి ఎద్దు యొక్క సారమేమి కర్మయా జ్ఞానమా చెప్పండి కర్మ జ్ఞానం అనకూడదు ఎద్దు ఎద్దు జ్ఞానం అంటే పుస్తకా కూర్చుంటుందని అయితే అగ్ని తెలుసుకుంటూ ఉన్నాం ఎద్దు బరువులు లాగుతూ ఉంటున్నాయి మనిషి సారమేమి కర్మయా జ్ఞానమా అంటే కర్మ అనకూడదు జ్ఞానము అన్నారు కాబట్టి కర్మ చేస్తూనే జ్ఞానమునందు వైమనస్యాన్ని కలిగి ఉండడము అది మనిషి తన సారాన్ని తాను విస్మరించుట తద్వారా మనిషి తనకు తానే అపకారం చేస్తున్నవాడు అవుతున్నాడు ఎనివే ఆ మాట చెప్పిన తర్వాత ఈ యోగి అంటే కర్మి కేవల కర్మానుష్ఠానం తప్ప ఆ కర్మకి ఉపాసన కానీ జ్ఞానము కానీ తోడుకు ఉండదు కేవల కర్మానుష్ఠానం కర్మ చేసుకుంటూ పోతాడు ఆ చేస్తున్న కర్మ ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు అలా ఎందుకు చేయకూడదు ఇంకా అదే ఉండదు అలా కర్మ చేసుకుంటూ పోతాడు ఇప్పుడు వీడేమనుకుంటాడంటే అంటే లోకంలో సోమరి ధనం సోమరి దీని అలసత్వము అంట తత్వాన్ని తెలుసుకునే దగ్గరకు వచ్చేప్పటికి మనస్సుకి ఉత్సాహం తక్కువ ఉంటుంది ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయాలి కదా సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి వీడేం చేస్తాడంటే ఆ పని చేసి ఉత్సాహం ఉండదు వాళ్ళ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ఆ మంత్రపుష్పం టైంకి వెళ్ళి ఆ నీరాజనం కలగద్దేశ నీరాజనం కళ్ళగిల్లా అడ్డేసుకుంటావు వట్ ఈజ్ ఇట్ ఐ నెవర్ ఐ వుడ్ నెవర్ అండర్స్టాండ్ వట్ ఈజ్ ఇట్ కలగడ్ చేసుకోవడం వట్ యున్ బై దాట్ వై యూ డూ దాట్ సంథింగ్ ఐ డోంట్ గెట్ ఇట్ తెలుసు ఐఎమ్ ఓపెన్ తెలుసుకుందామని ప్రయత్నం మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా తెలుపు చేయండి ఆ తర్వాత ప్రసాదం తినేసి వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోయి నేనేదో చేశాను అనుకుంటా ఏం చేసినట్టు అంటే ఒక పుణ్యకార్యం ఏమిటి ఏ పుణ్యకార్యం చేసాము కలకద్దుకున్నా హారతి కలకద్దుకున్నా తీర్థం తీసుకున్నా ప్రసాదం తీసుకున్నా ఇంకెంతకంటే ఏం చేయాలి ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ చూస్తే మనకి పైసలు ఇస్తారా ఆడిన వాళ్ళకి పైసలు ఇస్తారా ఆడిన వాళ్ళకే ప్రశ్నిస్తారు చూసిన వాళ్ళకేమిస్తారు ఇంకా పైగా తీసుకుంటారు వీళ్ళ దగ్గర కాబట్టి ఆ పుణ్యం చేసిన వాళ్ళకు వస్తుంది మనకేమీ రాదు ప్రసాదం ప్రిపేర్ చేసి పంచిపెట్టిన వాళ్ళకి పుణ్యం వస్తుంది ప్రసాదం తిన్న పుణ్యం ఎందుకు వస్తుందండి ఎవరు చెప్పాడండి ప్రసాదం తిన్న వాళ్ళకి వస్తాయి ఆ క్యాలరీస్ని చక్కగా నడిచి ఏదో చేసి వాటిని కరిగించాలి కరిగించకపోతే అక్కడక్కడ బాడీలో హెవీ వెయిట్ వస్తుంది ఇది అంతా కూడా వెరీ పెక్యూలియర్ సిచ్యువేషన్ ఎక్కడ ఆపస్తడు చెప్పలేదు బోధాయనుడు చెప్పలేదు ఏదో మన వాళ్ళు పెట్టారు ఒకటి యోగి అంటే ఇలా ఉంటాడు మరి కద్మి అంటే అలాగే ఉంటాడు దేని దేని మీద విమర్శ ఉండదు విమర్శ అంటే క్రిటిసిజం అంటే అంటే క్రిటిసిజము విమర్శ చక్కటి పదాలు వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి తిట్టడం అని కాదు ఇదేం రాజకీయ విమర్శ కాదు పరిశీలించుట విమృశి పరిశీలించి తెలుసుకుంటా వస్తు సో యోగి అంటే కర్మనుష్ఠుడు సో మీరు సత్యనతం చూసి తీర్థప్రసాదాలు కాదు మీరు చెయ్యాలి అండ్ చేస్తున్నవాడు మై చేస్తున్నవాడు బెటర్ వాడు యోగి అయితే ఏమిటి అసలు సత్యనారాయణ స్వామి అంటే అర్థం ఏంటి సత్యనారాయణుడికి సూర్యనారాయణుడికి తేడా ఏమైనా ఉందా ఒకటేనా తర్వాత ఏమిటా మంత్రాలు అలా ఉన్నాయి అలా ఎందుకు చేస్తున్నావు ఆ ఉపచారాల యొక్క స్వరూపమేమి జ్ఞాత్వా కర్మాణి గురువేక తెలిసి చేయాలి అలా ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేయాలి అంటే ఇప్పుడు ఇవాళ ముహూర్తం పెట్టుకుని వ్రతం చేసుకున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు తెలుసుకోవడం అంటే ఎక్కడ అవుతుందంటే పోనీ ఇప్పుడు వ్రతం చేసేసి మళ్ళీ సంవత్సరం వ్రతం చేసి ఈనాటికి నువ్వు అన్ని తెలిసి పెట్టుకో అన్నీ తెలుసుకుని అట్టు పెట్టుకో ఆ ప్రయత్నం చేయాలి కదా ఎప్పటికోప్పటికి చేయాలి కదా తెలిసి చేయాలి అలాగే మంత్రం చెప్పేప్పుడు కూడా కొని వెంటనే నీకు మంత్రానికి అర్థం తెలియకపోయినా ఎప్పటికైనా తెలుసుకుని పెట్టుకుంటే మంచిది గాయత్రి జపం చేస్తున్నారనుకోండి గాయత్రి జపానికి అర్థం తెలుసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న పిల్లవాడిని పదేళ్ల పిల్లవాడిని అర్థం తెలుసుకోవాలని చెప్పాం వాడికి ఏం చెప్తాం జపం చెయ్యి అని చెప్తాం అదే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చాయనుకోండి ఈ పాటికి అర్థం కూడా తెలుసుకో అని చెప్తారు ఈ పాటికి చాలు చేసిన జపం ఈ పాటికి అర్థం కూడా తెలుసుకో అని చెప్తారు ఆ తెలుసుకోవడం ఏమీ లేనివాడు వీడు యోగి అంటే కేవల కర్మి వీడి మార్గం ఏముంటుంది వెలుగు ఉండదు వెలుగు ఉండదు ఎందుకని తెలుసుకోలేదు కదా కాబట్టి అక్కడ అగ్నిహీ ఉన్న చోట వీడికి ఏముంటుంది ూమ అగ్ని కర్మ చేసాడు కాబట్టి పుణ్యలోకానికి అయితే వెళ్తాడు కానీ అగ్ని జ్వాల బదులు పొగ ఉంటుంది అగ్నిలో రెండు ఉన్నాయి కదా ఆ పొగ ఉంటుంది అయితే ఇది ఎలాగంటే చేస్తున్నది పుణ్యకర్మ మంచి కర్మ కానీ దాంట్లో వెలుగులేని మంచి కర్మ అంటే నిప్పు వెలిగించినప్పుడు అగ్ని జ్వాల ఒకడు పొందుతాడు ఆ పొగ మాత్రం వీడికి వస్తుంది ధూమహ అంత పొగే తర్వాత జ్యోతి అక్కడ శుక్ల అహహ జ్యోతి వీడికి ఉండదు వీడికి పొగ ఉంటుంది వెలుగు ఉండదు అని చెప్పను అక్కడ అహహ ఉన్న చోట ఇక్కడే ఉంటుంది రాత్రి రాత్రి ఎలా ఉంటాయి అక్కడ శుక్ల ఉంటే ఇక్కడే ఉంటుంది కృష్ణ ఉంటుంది కృష్ణపక్షం అంటే అంత అజ్ఞానం అన్నమాట జ్ఞానానికి స్థానంలో అజ్ఞానం ఉంటుంది షణ్మాస ఉత్తరాయణం బదులు షణ్మాస దక్షిణాయనం ఉంటుంది దక్షిణాయనంలోనూ ఉత్తరాయణంలోనూ తేడా ఉంది దక్షిణాయనంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది వేడి తక్కువ ఉంటుంది ప్రకాశము తక్కువ ఉంటుంది ఉత్తరాయణంలో సూర్యుడు పెట్ ఎఫెక్ట్ లాడుతూ ఉంటాడు పెట్రేగిపోతాడు ఇప్పుడు ఉత్తరాయణంలో ఉన్నాం మనం ఇంకా చూడండి సూర్యుడు ప్రతాపం ఇంకేవాళ వర్షం పడింది కదా అని సంతోషించటం కాదు ఒక నాలుగు తెలుస్తుంది వర్షం యొక్క ఎఫెక్ట్ సూర్యుడు దడదడేస్తాడు సో కాబట్టి ఉత్తరాయణము ప్రకాశానికి తేజస్సుకి గుర్తయితే దక్షిణాయనము సోమరిధనానికి అజ్ఞానానికి అది గుర్తు దక్షిణాయనం అయితే ఈ కేవల కర్మ వల్ల లభించే పుణ్యం చాలా తక్కువ ఉంటుంది కానీ పుణ్యం లభిస్తుంది పుణ్యం లభిస్తుంది కాబట్టి పుణ్యలోకానికి పోతారు ఆ పుణ్యలోకంలో కూడా హిరణ్య గర్భలోకానికి వెళ్ళరు దానికంటే కూడా చాలా తక్కువ స్థాయిలో చంద్రలోకము అని ఒకటి తత్ర చాంద్రమం జ్యోతి ఆ చంద్రలోకానికి వెళ్తారు చంద్రలోకానికి వెళ్ళి అక్కడ భోగాలను అనుభవించి నివర్తతే పుణ్యం కొద్దిపాటి పుణ్యం ఖర్చు అయిపోగానే వాపస్ వచ్చేస్తారు ఈ చంద్రలోకం ఎలాంటిదంటే ముందు డబ్బు డిపాజిట్ చేస్తే కానీ లోపలికి రాని అని స్టార్ హోటల్ లాంటిపోయింది ముందు డబ్బు డిపాజిట్ చేయాలి అప్పుడే లోపలిగా రాణిస్తారు స్టార్ హోటల్లో ఇది కూడా అంతే మీ దగ్గర పుణ్యం ఉంటేనే అక్కడికి రాణిస్తారు పుణ్యం ఖర్చు అయిపోగానే వెనక్కి పంపించేస్తారు ఈ స్టార్ హోటల్స్ కూడా అంతే స్టార్ హోటల్స్ దగ్గర చాలా మర్యాదగా ఉంటారు వాళ్ళు ఎవరికి డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు పేమెంట్ ఉంటేనే మర్యాద మీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళు చాలా అమర్యాదగా ప్రవర్తిస్తారు ఏమీ రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి ఈ చంద్రలోకం కూడా అట్టిదే పుణ్యం అయిపోయిన వెంటనే ఢక్కామారంట అంటే మెడబట్టి గంటి వేయుట అలా ఉంటుంది నివర్తతే వాపస్ వచ్చేస్తారు ఇది పుణ్యం చేసుకున్నవాడి వర్ణన పాపం చేసుకున్నవాడి వర్ణన అనుకున్నారు ఇదంతా పుణ్యం చేసుకున్నవాడి వర్ణన పుణ్యం చేసుకున్న ఇలా వర్ణించి పెడితే ఇంకా పాపం చేసిన గురించి ఏం చెప్పాలండి కాబట్టి పుణ్యం చెయ్యడం కాదు ముఖ్యం ఆ చెయ్యడం వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించి అంతకంటే ఉన్నత లోకానికి వెళ్ళాలి అది కూడా ముఖ్యం కాదు ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుని జీవన్ముక్తుడు కావాలి అది హయ్యెస్ట్ ఆ హయ్యస్ట్ని మీకు చెప్పడం కోసమని ఈ లోవర్ లెవెల్స్ని వర్ణించారు వర్ణించి వాటిలో ఉండేటువంటి గుణదోషాలని అంటే వాటిలో ఉండే మంచి చేదువులను విస్తారంగా చూపిస్తున్నారు సో దాట్ ఈ మార్గముల ఎందు వైరాగ్యం కలిగి ఎందుకు వచ్చిన మార్గాలు అనేవి మనకి మనం ఆత్మనిష్ఠులమై జీవన్ముక్తులమవుదాము అనే ఒక దృష్టికి సాధకుడు రావడం కోసం ఈ విధంగా వర్ణిస్తారు మంచిది ధూమ ఇత్రి ూమాభిమాని రాత్రి అభిమానిని చ దేవత పొగ అంటే జడమైన పొగ వీడికి మార్గం ఎలా అవుతుంది ఈ పుణ్యాత్ముడికి కాబట్టి ధూమాభిమాని దేవత వీడు మరణిస్తాడు కదా ఈ పుణ్య పుణ్యం చూసుకున్నవాడు మరణించినప్పుడు దేహాన్ని దహిస్తారు అప్పుడు ధూమాభిమాని దేవత ధూమం వస్తుంది ఆ ధూమము ధూమానికి అభిమాని అయిన దేవత ఈ సూక్ష్మజీవుని పుణ్యలోకాలకి తీసుకుపోతుంది అక్కడి నుంచి ధూమాభిమాని దేవత నుంచి రాత్రి అభిమాని దేవతకి వెళ్తాడు అంటే పొగలు మరణించినా రాత్రి దగ్గర నిలిచి అర్థం ఓకే తథా కృష్ణ కృష్ణపక్ష దేవత అంటే శుక్లపక్షంలో మరణించిన కృష్ణపక్షం దాకా వేచి ఉంటాడు షన్మాస దక్షిణాయనం ఇదిచ పూర్వవత్ దేవత పూర్వశ్లోకంలో ఉత్తరాయణం అంటే ఉత్తరాయణ దేవత అని ఎలా చెప్పామో ఇక్కడ కూడా దక్షిణాయనం అంటే దక్షిణాయన దేవత కాబట్టి ఉత్తరాయణంలో మరణించిన తక్కువ పుణ్యం చేసుకున్నవాడు దక్షిణాయన దేవత దక్షిణాయనం వచ్చిదాకా ఆగుతాడు లేదా దక్షిణాయన దేవతకు అప్పగించబడతాడు దక్షిణాయన దేవత వాడిని చంద్రలోకానికి తీసుకుపోతుంది తత్ర చంద్రమశిఫలం చాంద్రమ సం జ్యోతి ఫలం అక్కడి నుంచి ఆ దక్షిణాయన దేవత వీడు వీడిని చంద్రలోకానికి తీసుకెళ్తున్నాడు ఆ చంద్రలోకంలో వీడు ఆ జ్యోతిష్ అంటే ఫలము వీడు చేసుకున్న కర్మలు ఉన్నాయి కదండి కేవల కర్మలు అంటే ఉపాసన తోడు కాని కర్మలు యాంత్రికంగా చేసిన కర్మలు వాటి వల్ల లభించేటువంటి ఎత్కించిత్ పుణ్యం ఏదో కొంత పుణ్యం ఈ ఉత్తరాయణ ఈ కేవల కర్మికి ఉపాసనతో కూడిన కర్మ చేసిన వాడికి తేడా ఎంతటిదంటే ఆటో మెకానిక్కి ఆటోమొబైల్ ఇంజనీర్కి ఉన్నంత తేడా ఇద్దరికీ సబ్జెక్ట్ ఒకటే ఆటోమెకానిక్ ఆటోమొబైల్ ఇంజనీర్ ఇద్దరికి ఎంత తేడా ఉందో కేవల కర్మ చేసుకున్నవాడికి ఉపాసనతో కూడిన కర్మ చేసిన వాడికి అంత తేడా ఆటోమొబైల్ ఆటోమెకానిక్ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పని చేస్తూనే ఉంటాడు వాడికి జీతం మూడు వందల రోజుకి ఆటోమొబైల్ ఇంజనీర్ ఊరికే పేపర్ పుషింగు అప్పుడప్పుడు ఒకసారి అంత పని చేస్తాడు ఆ ఇంజన్ దగ్గరికి వెళ్ళి అదే అదేవితే చూసొస్తాడు ఆ బర్నింగు కంబస్చన్ను దాని సై దాని స్కీమ్ అంతా కూడా ఈక్వేషన్స్ అవి వేస్తూ ఉంటాడు కానీ రోజుకి వెయ్యి రూపాయలు జీతం ఇస్తారు ఎంత తేడా ఉందో చూసారా అదేవిధంగా కేవల కర్మి చంద్రలోకాన్ని పొందుతాడు ఉపాసనతో కూడిన కర్మను చేసేవాడు చాలా ఉన్నతమైన లోకాన్ని పొందుతాడు ఇష్టాధికారి యోగి కర్మీ ఇష్ట అంటే ఇష్టము అని కాదు అందుకు తెలుగులో ఇష్టము నాకు వంకాయ కూర అంటే ఇష్టము అలాగంటి పదం కాదు అది ఇష్ట అంటే యజ్ఞము అని అర్థం యజ్ఞము చేయుటందు అధికారము గలవాడై యజ్ఞాన్ని చేసినటువంటి ఆ కర్మి కేవల కర్మి అంటే యజ్ఞం పూర్వం యజ్ఞం ఇప్పుడు యజ్ఞం స్థానంలో పూజలోవి వచ్చాయి కాబట్టి కేవలము పూజలోవి చేసుకున్నవాడు కర్మి ప్రాప్య భుక్ జ్యోతిహి ప్రాప్య ఆ జ్యోతిస్సును పొంది ఈ జ్యోతి అంటే ఇక్కడ రెండు జ్యోతిష్లు ఉన్నాయి అంతకుముందు జ్యోతిష్ వేరు ఈ జ్యోతిస్సు అంటే కర్మ ఫలము ఆ కర్మఫలమును పొంది పొంది అంటే అనుభవించి కర్మఫలమును అనుభవించి మళ్ళీ వేప వాపస్ వచ్చేస్తాడు ఎందుకు వచ్చేస్తాడు వాపస్ తత్క్షయా పునర్నివర్త ఆ కర్మ ఫలము అంటే పుణ్యము క్షయమైపోవడం వల్ల ఇంకా అక్కడ ఉండడానికి వీర్లేదు మళ్ళీ వాపసు వచ్చేస్తాడు ఈ లోకంలోకి తిరిగి వచ్చేస్తాడు ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇంతకుముందు శ్లోకంలాగే దీనిని కూడా మనం అధ్యాత్మంలో కొంత వివరణ ఇద్దాము ఇప్పుడు ధూమహ అంటే పొగ అంటే వీడి మనస్సులో రాగద్వేషముల పొగ అధికముగా గలదు రజోగుణం రజోగుణమే పొగ ధూళెంత లేచింది అనుకోండి అది పొగలాగే ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏమన్నాము జ్ఞానము వెలుగు ఇప్పుడు జ్ఞానము లేదు వీడి మనస్సులో ఏముంది రాగద్వేషముల పొగ మాత్రమే గలదు తర్వాత రాత్రి రాత్రి అంటే చీకటి అంటే అజ్ఞానము ఏమిటి అజ్ఞానము ఆత్మ యథార్థంగా అకర్త అభోక్త అనే సత్యము ఇతనికి తెలియదు అదే జ్ఞానం ఇప్పుడు చిత్రమే అంటే ఏదో పుణ్యకర్మ చేస్తూ ఉంటాడు కానీ ఏమనుకుంటాడు నేను కర్తను భోక్తను అనుకుంటాడు ఈ పుణ్యకర్మను చేస్తే వచ్చే ఫలం ఏదైతే కలదో ఆ ఫలము నాకు నేను భోక్తను భోక్త ఎందుకు అవుతాడు నేను కర్తను కనుక నేనే కర్తను నేనే భోక్తను అనేటువంటి భావమే ఎదిగితే కలదో అది ఏ రాత్రి రాత్రి అంటే చేకటానర్థం ధూమో రాత్రి తర్వాత కృష్ణ కృష్ణ అంటే అజ్ఞానము అజ్ఞానమే అజ్ఞానం ఉంది కాబట్టే నేను కర్తను భోక్తను అనే బ్రహ్మలో భర్మలో ఉన్నాడు షణ్మాస దక్షిణాయనం ఆరు మాసాలు నిద్రపోతున్నాడు ఆరు మాసాలు తెలివిగా ఉన్నాడు కదా ఆరు మాసాలు నిద్రపోతున్నాడు తెలివిగా ఉండడం అంటే జ్ఞానము నిద్రపోవుట అంటే అజ్ఞానంలో ఉండుతా అనర్థం ఎందుకంటే నిద్రాతత్వమజానత సంస్కృతంలో వేదాంతంలో నిద్రపోయే అవస్థ అంటే మనం నిద్రపోతాం చూడండి ఆ అవస్థని చెప్పడానికి నిద్రా అని అక్కడ రాదు సుశుక్తి అని మాట వాడతారు మరి నిద్రాని ఎక్కడైనా వచ్చిందంటే అది అజ్ఞాన నిద్రా నిద్రా తత్వ మజానహాని గౌరపాదకారిక తత్వము అంటే ఆత్మతత్వము తెలియకపోముతయే నిద్రా ఆయన నిద్రపోతున్నాడు అంటే అయ్యో నిద్రపోవడం ఏమిటండి కర్మ చేస్తున్నాడు కదా కర్మ చేస్తుంటే నిద్రపోతున్నాడు అంటారు ఏమిటి ఓ కర్మ చేస్తున్నాడా కర్త భోక్తాగా ఉండి చేస్తున్నాడా అవును మనంటే ఆత్మతత్వం తెలియలేదు కదా అదే నిద్ర నిద్రా తత్వ మజానత తర్వాత ఈ నిద్ర అజ్ఞాన నిద్రకి ఎలాగంటే సకామం వ్యవహార కోరిక మనస్సులో పెట్టుకుని ఆ కోరికను ఫలింపజేయడం కొరకు సంకల్పించి కర్మను చేసినట్లయితే అది ఏ అజ్ఞానము అది ఏ నిద్రావస్థ ఎందుకంటే ఆత్మస్వరూపము అసంగము అని తెలుసుకోవాలి కానీ మనస్సులో ఉదయించే కోరికలు తాదాత్మ్యము ఈ కోరికలు నావి నేను కోరికలు గలవాడము అనేటువంటి తాదాత్మ్యము అజ్ఞానము వలన కలుగును తర్వాత చాంద్రమ సంబంధం చూడండి చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవత అంటే ఈ కర్మి మనస్సు స్థాయిని దాటి పైకి వెళ్ళలేడు మనస్సు ఇరుక్కున్నాడు ఆత్మచైతన్యం మనస్సుకి దాటి ఉంటున్నాడు మనస్సుకు అతీతమైనది ఆత్మచైతన్యం డిఫరెంట్ డైమెన్షన్ అంటే మనిషి బాడీ డైమెన్షన్లో ఒకడు ఉంటాడు మైండ్ డైమెన్షన్లో అటుక్కుని ఇంకొకటి ఉంటాడు జ్ఞాని అటుకు బాడీ మైండ్ డైమెన్షన్కి అతీతమైనటువంటి శుద్ధ చైతన్యమనే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడు కానీ వీడు కేవల కర్మి గనుక బాడీ డైమెన్షన్లోనే ఇరుక్కుని ఉంటాడు చాంద్రమసం చంద్రుణ్ణి దాటి వెళ్ళలేడు అంటే బాడీ డైమెన్షన్లోనే ఇరుక్కుని ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇది అధ్యాత్మంలో వర్ణించినప్పుడు పొగ అంటే కోరికలు చీకటి అంటే అజ్ఞానము కృష్ణపక్షము అంటే క్షీణిస్తున్న చంద్రుడు రోజురోజుకి తగ్గిపోతున్న చంద్రుడు అంటే మనస్సు ఎప్పుడైతే మనస్సులో కోరికలు పెరిగిపోయి నేను కర్తని నేను భోక్తని అనుకుంటూ ఉంటాడో వీడి రోజురోజుకి తగ్గిపోతూ ఉంటాడు యవ్వనంలో ఉండే ఉత్సాహం మధ్య వయస్సులో ఉండదు మధ్య వయస్సులో ఉండే ఉత్సాహం పెద్ద వయస్సులో ఉండదు మరీ పెద్ద వయస్సు వచ్చేస్తే అయ్యో నేను ఇంత చేశాను అంత చేశాను అయినా నాకు ఇంతే లభించింది అనుకుంటావు నేను కర్తని భోక్తని అనుకుంటా ఫ్రస్ట్రేట్ అయిపోతావు ఇంకెంతకాలం బతుకుతాను అని చావు తనదే అని భ్రమపడుతూ అదే మనస్సు అలా అలా రోజురోజుకి తగ్గేదే కానీ మరొకటి కాదు మనస్సు క్షయమైపోతూ మనస్సుకంటే హయ్యర్ డైమెన్షన్ ఎరగడు వినాశము లేని ఆ అక్షర ఆత్మతత్వాన్ని ఎరగడు తెలుసున్న మనస్సు అర్థగంతకి క్షీణించేదే తప్ప మనస్సుకేమీ వికాసం ఉండదు ఎందుకంటే దేహము మనస్సు కలిసి ఉంటాయి ఆయుర్దాయం క్షీణిస్తుంటే దేహము దాంతోపాటుగా మనస్సు క్షీణిస్తూ ఉంటాయి అంచేతనే జ్ఞానరహితమైనటువంటి కర్మిని ఆ క్షీణించేటువంటి కృష్ణపక్ష చంద్రునితోటి పోల్చినారు తర్వాత దక్షిణాయనం ఎప్పుడు కూడా ఉత్తర దిక్కు అనాసక్తికి వైరాగ్యానికి చిహ్నము దక్షిణ దిక్కు ఆసక్తికి సంసారము మందలి లంపటత్వానికి గుర్తు దక్షిణాయనం సంసారం కావాలి పూజించేది దేవుణ్ణి దేనికోసము అంటే సంసారం కోసం సంసారం కోసం దేవుణ్ణి పూజించటం పూజిస్తున్నది దేవుడే కానీ సంసారం కోసం దీనికి వెళ్ళగంటే శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పేవారు ఈ గ్రద్ద ఆకాశంలో ఉంటుంది చాలా ఎత్తులు ఉంటుంది కానీ దాని దృష్టి మాత్రం రాబంద్ కాబంద్ అంటారు వల్చర్ చాలా ఎత్తులో ఉంటుంది కానీ దాని దృష్టి మాత్రం కుళ్ళిన మే మాంసపు మొక్కపై ఉండడం అదే రకంగా వీడు చాలా గొప్ప కర్మను చేస్తూ ఉంటాడు అగ్నిహోత్రాన్ని వేల్చి ఆహుతులను సమర్పిస్తూ ఉంటాడు అగ్ని యశ్వాహ ఇంకా స్వాహ అంటూ అలాగే ఆహుతులు సమర్పిస్తూ ఉంటాడు కానీ దాని దృష్టి ఎక్కడుంటుంది దృష్టి ఎక్కడంటే నాకు బిజినెస్లో మరింత డబ్బు కావాలి అని దృష్టి ఉంటుంది సో కాబట్టి ఇది అజ్ఞానంతో దాన్ని పోల్చున్నారు మంచిది అంచేతనే అటువంటి కర్మ యొక్క ఫలం అల్పంగా ఉంటుంది అల్పమైన ఫలం క్షయమైపోగానే మళ్ళీ వాపస్ వచ్చేస్తారు వాపస్ వచ్చి మళ్ళీ మనిషిగా పుట్టచ్చు లేదా పశు పక్షి అది జన్మ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఇప్పుడు ఓసారి కథ చెప్తారు పాండవులు పాండవులు నరకాల్లో ఉన్నట్ట దుర్యోధనాదులు స్వర్గంలో ఉన్నారు ఇది ప్రారంభం ఉండేది పాండవులు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు నరకంలో ఉన్నారేమిటి మహాపాపి ఈ దుర్యోధనుడు స్వర్గంలో ఎందుకున్నాడు అంటే చూడండి కొద్దిపాటి పాపం ఉంది వీళ్ళకే అది వంతా అనుభవించేసి ఇంక పెర్మనెంట్గా వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు మీరు కంగారు పడద్దు ఆ దుర్యోధనుడు ఒక్క పరిసర పుణ్యం ఉంది అది అంతా అయిపోయినట్టే ఇంకా వాళ్ళు పెర్మనెంట్గా నరకంలోనే ఉంటారు మీరేమీ చింత చేయద్దు అని చెప్పారు సమాహారం కాబట్టి సో కర్మ చేసినట్లయితే లభించే పుణ్యఫలం అవి అలా ఉంటుంది దుర్యోధనుడు కొద్దిగా కర్మ చేసి స్వర్గాన్ని పొందాడు అది అయిపోయిన తర్వాత ఇంకా పెర్మనెంట్గా నరకమే ఇంకా అలాగ శుక్లకృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే వృత్తి అన్యయా వర్త ఇది రెండు గతులు ఏతే గతి రెండు గతులు గతి అంటే గమనము మనం చేసే కర్మకి పొందే ఫలమునకు కూడా గతి అని పేరు రెండు గతులు ఒకటి ఉత్తర గతి రెండు దక్షిణ గతి రెండు పుణ్యగతులే రెండు పుణ్యగతులే సో ఏమిటి తేడా సకామంగా పుణ్యం చేస్తే దక్షిణ గతి నిష్కామంగా పుణ్యం చేస్తే ఉత్తరగతి ఉపాసన రహితంగా పుణ్యం చేస్తే దక్షిణ గతి ఉపాసనతో కూడి పుణ్యం చేస్తే ఉత్తరగతి ఉపాసనా జ్ఞానము తెలిసి తెలిసి చేస్తే అంచేతనే చేసే కర్మ ఎంత అనే దృష్టి kante ఆ చేస్తున్న విధమెట్టిది అనే దృష్టి మంచిది మనం కొంచెం మన యొక్క అవగాహనలో మార్పులు తీసుకురావాలి ఇప్పుడు ఆహారం తినేదాంట్లో కూడా ఇంకే తూకం ఎక్కువగా తింటే ఉపయోగం లేదు రైస్ ఎక్కువగా పెట్టేసుకుని ఓ పెసరు కూర ఓ పెసరు పచ్చడి ఓ మిరపకాయ ముద్ద ఆవకాయ వేసుకుని మొత్తానికి మొత్తం మీద రైస్ అంతా తినేస్తే అబ్బా ఎంత బోజేసాడో ఎంత పుష్టిగా ఉంటాడో అనిపిస్తుంది పుష్టిగా ఏమి ఉండడు ఊరికే మీరు బొజ్జ చూసి పుష్టి అనుకోద్దు కాబట్టి ఎంత తింటున్నాడు అన్నది కాదు తర్వాత పూర్వం వాళ్ళు కూడా ఇంకో కొంచెం అన్నం వేసుకోండి అని అంటే ప్రేమ అనమాట అయ్యో ఇంకో కొంచెం అన్నం వేసుకుంటే అమ్మా అన్నం వల్ల వీడికి ఏమీ పుష్టి రాదు ఇంకో కొంచెం కూర వేసుకోండి అనాలి కానీ ఇంకో కొంచెం అన్నం వేసుకోండి అని కాదు ఏం చెప్తాం